పరిశుద్ధమైన దేవ పరలోక రాజు తండ్రి నీ పాము కొందనాలు తండ్రి ఇంత మంచి సమయం మాకు అనుకరించినందుకు వందనాలు రాజా గొప్ప రాజా గొప్ప ప్రభువా నీకెంతో వందనాలు కృతజ్ఞతలు సుత్తుల స్తోతులు తండ్రి ప్రభా ఎస్ఐ పొద్దున్న నుంచి ప్రభుడ కాపాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ఎస్య్యా నీకెంతో వందనాలు సుత్తుల స్తోత్రం తండ్రి ప్రభా మేము చేసే తప్పులను మమ్మల్ని క్షమించి ప్రభు దినదిన మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఎసయ్య మీ ఇలాంటి ప్రేమ ఇంకెక్కడ లేదు తండ్రి నాయన ఎస్ఏ ప్రభా అలాంటి ప్రేమ మాకు కావాలి తండ్రి ప్రభా అలాంటి సహవాసం మాకు కావాలి తండ్రి నాయన ఎస్ఏ ప్రభా ఎస్ఐ నీకు వందనాలు తండ్రి ప్లీజ్ ప్రభా సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ఎస్ఐయా మరి అదేవిధంగా ప్రభా అన్యులు ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా నీ పేరే తెలియని ప్రజలు నైన్ ఎస్సే ప్రభా వాళ్ళకు సువార్థ అందబడాలి తండ్రి ప్రభా మా ద్వారా సంత చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము సిద్ధమే తండ్రి నేనే ఎస్ఏ ప్రభా మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ యొక్క జ్ఞానం దయించేయండి ప్రభా ఎస్ఐయా లోకం గలిబిలిగా ఉన్న తండ్రి ప్రభా అంత కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్న తండ్రి ప్రభా ఎస్ఐయా మరి దోచుకుంటున్నారు తండ్రి నైన్ఎస్ఏ ప్రభా అది జరగకుండా నైన్ఎస్ఏ ప్రభా మరి నాస ప్రభా వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళకి నీ తండ్రి ప్రభా మీరు సహాయం దచ్చేయండి ప్రభా మరి ఆరాధనంతగా మీ తోడు నీడుగా ఉండండి మరి నేనేసా శ్రద్ధగా విని ప్రతి ఒక్కరి పాటించి నేనసా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి నేనేస ప్రభా నేనేస ప్రభా నీ ప్రేమ నేసే ప్రభా మీ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేం తండ్రి నన్నేసే ప్రభా మేము మీ సపోర్ట్ మాకు కావాల తండ్రి నన్నసే ప్రభా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా మీ పరలోకారాలు తెరిపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి నీ విని ముందుకు నడవాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎేసే మరి చిన్న వాక్యం మీకు చేక అప్పగిస్తూ చిన్న ప్రదా మీకు చేక అప్పగిస్తూ మరి రాబోయే ఆదంలో మీరు తోడు నేడుకుంటారని ఏసు క్రీస్తున్నాం తండ్రి ఆ రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నేను నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధించు విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుట కొను నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీ వేరాకపోతే నేనేమైపోదునా నీ వేరాకపోతే ను నేనుండాలే నయ్యా నే బ్రతకాలే నయ్యా నేనుండాలే నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పొరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నవు నేనున్నానులే నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే మంది అన్నావు నేను భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలి నయ్యా నే బ్రతకాలే నయ్యా నేనుండాలే నే బ్రతకాలే నయ్యా నీవే లేకుండా నేను ఉండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపి రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన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 నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాదిస్తూ బ్రతికేసానయ్యా అలే థ్యాంక్ యూ అన్నా కథలకు బెదురు కుందువు బలమైన సింహం వల్లే చెంత నుండగా ఏ చింత నీకింక లేదుగా కుందువు సీయోను కొండవలే కుందువు బలమైన సింహం వలి ఏ సయ్యా చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా కష్టములెన్నో కలుగుచుండిన దుష్ట శక్తులు ఎన్నెన్నో కష్టములన్నో కలుగు చుండిన దుష్ట శక్తులు ఎన్నెన్నో వచ్చినా దుష్ట జనములు పైదుకి తర్మినా దుష్ట జనములు పైదుకి తర్మినా భ్రష్ట జనులు నీ మీదికి లే జనులు నీ మీదికి కదలకుందువు సియోను కొండవలే బెద్రకుందువు బలమైన సింహం వలె ఏ నీ చింతనుండగా ఏ చింత నీకింకలేదుగా నీటి వరదలు నిల్వెత్తు వచ్చినా నిండు సముద్రం ఉప్పొంగి పొర్లినా నీటి వరదలు నిండు సముద్రం పొంగి పొర్లినా ఆకాశం నుండి పై అగ్ని కురిసినన్ ఆకాశం నుండి పై అగ్ని కురిసినన్ ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీ కుండదు ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీ కుండదు కదలకు బెదరకుందువు బలమైన సింహం వలే ఏ సయ్య నీ చింతనుండగా ఏ చింత నీరు కట్టినా తోట వల్లెను నిత్య మొక్కుచుండు నీతి నీరు కట్టినా తోటవల్లెను నిత్య మొక్కు చుండు నీతి ఊట నీటి కాల్వనా ఏరున నాటబడినదై నీటి కాల్వనా వృక్షం లాగా నిక్షేపంగా నీ ఉందరదిల్లు వృక్షం లాగా నిక్షేపంగా నీ కదలకుందువు తీన్నుకుండవలే బెదురుకుందువు బలమైన సింహం వలే ఏ సయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా ఏ సయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా అలలుయ్యులుయ అందరికీ ప్రైజ్గా ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దేవా ఏసయానికి వందనాలు ఇస్తూ తెలుగు స్తోత్రాలు నాయన గొప్ప దేవ ఏషయానికి వందనాథ్ తండ్రి ని విడంతో కలిసి నాయన ప్రభావ మీరు ఇచ్చిన గొప్ప తర్ణాన్ని బట్టి నీకు వందనాలుస్తే తల్లి స్తోత్రాలు నాయన ఏషయానికి వందనాథ్ తండ్రి ప్రభా నువ్వే తండ్రి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థించిన తండ్రి ఏసయానికి స్తోత్రాలు చేసిన ప్రభా మా మందరితో మీరే మాట్లాడి బొమ్మలు బలపర్చుమని ఏసైనా నామం ప్రార్థిస్తున్నా అలలియా మొదటి పేతృ పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచన అలలియా రీలారా మొదటి పేతృ పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో రీలారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్నది అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచు మీరు మహానందంతో సంతోషంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పారివారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైనడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుసుచున్నాడు కనుక మీరు ధన్యులు మీలో ఎవడునూ నరగంతుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పర్ల జోలికి పోవనుగా బాధ అనుభవింప తగదు అలా దేవుని బిడలకు కలుగుతున్న శ్రమలు ఎన్నో ప్రతి ఒక్కరికి విధంగా శ్రమలు కలుగుతుంటాయి ఎన్నో నిందలు ఎన్నో బాధలు కానీ దేవుడు ఆ యొక్క శోధనలో మీరు ఏమాత్రము భయంకరమైన శోధనలు కలుగుతున్నాయి దేవుని బిడ్డలకి ఎన్నో బాధలు కలుగుతున్నాయి మీకు ఏదో ఒక వింత ఎందుకు ఏదో మీకు శ్రమ కలుగుతుంది ఎవరికి కలగటం లేదు నాకే కలుగుతుంది అనని మీరు ఎంత మాత్రము చింతపడద్దని దేవుని వాక్యము మనకు మనతో మాట్లాడుతున్నది దేవుడు మహాశ్రమ గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడు ఎందుకు నిందలు శ్రమలు వస్తున్నాయి అంటే దేవుణ్ణాలో ఉన్నాం కనుకనే మనకు నిందలు బాధలు ఆయన మనము దేవుని ఎదుట మహిమ పొందబోతున్నాం కాబట్టి దేవుడికి మనకు బహుమానం ఇస్తున్నాడు కాబట్టి సాతాను ఓర్వలేక ఎన్నో మనకు శ్రమలను బాధలను తెచ్చి పెడుతున్నాడు జగత్పునాది వేయబడక మునిపే తల్లి గర్భంలో నిన్ను రూపింపబడకుముని పేరు నిన్ను ఎరిగి ఉన్నాను పరిశుద్ధ జనముగా యాజక యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా చొత్తు అనే దేవుడు ఆయన పిలిచి ఉన్నాడు కాబట్టి మనకు ఈ శ్రమలన్నీ కలుగుతున్నాయి క్రీస్తు మహిమ పరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించు అంటే మనకు శ్రమ వస్తే మనము సంతోషించాం కానీ కొంతమంది అయితే దేవుణ్ణి నిందిస్తుంటారు కానీ దేవుడు వాక్యం శ్రమ వచ్చినప్పుడు సంతోషించమంటున్నాడు ఆయనలో పాలువారు నాకు నేను దేవుణ్ణ ఉన్నా నాకు అందుకే ఈ శ్రమ వచ్చింది నాకు అందుకే ఈ కష్టం వచ్చింది ఆయన చెప్పి దేవులు దేవుళ్ళు నన్ను దేవుని కొరకు నేను శ్రమ పడుతున్నానని సంతోషించమంటున్నాడు క్రీస్తు నామం నిమిత్తము నే మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు దేవుని ఆత్మ మన మీద నిలుస్తున్నాడు కాబట్టి మనము ధన్యులం కానీ దేవుని వైపు చూస్తూ మనము ఆ నిందల గురించి మనం ఆగిపోక దేవులో మనం సాగిపోతున్నప్పుడు దేవుడు మనకు బహుమానం ఇచ్చు దేవుడు ఉన్నాడు అదే ప్రకటన కీర్తనలు గ్రంథము అరవై రెండో అధ్యాయంలో కూడా కీర్తనలు అరవై రెండులో అధ్యాయంలో కీర్తనలు అరవై రెండు ఐదో నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనమ్మగా ఉండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి దావిదు మహారాజు కూడా ఆయన కూడా ఆయన రాజైనప్పటికీ ఆయన ఎన్నో కష్టాలు దే పడి చౌల రాజు కూడా ఆయనను చంపాలని చూసిండు కానీ దేవుడు అన్నిట్లో అంటే భక్తిహీనులు నీ నీతి మంత్రులను ఎప్పుడు చంపాలనే చూస్తారు దేవుని బిడ్డలకి లోకానికి ఎప్పుడు విరుద్ధమే ఉంది అందుకే అయినా దావిదు మహారాజు ఆయన ప్రాణంతో చెప్తున్నాడు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు ఆయన నా రక్షన నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణ నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను ఆయనే నాకు నిరీక్షణ నా ఆశ్రయ దుర్గం నా రక్షణ ఆధారం ఆయనే నా ఎత్తైన కోట ఆయనే నేను కాబట్టి ఎంతమంది ఎన్ని నా మీదకు వచ్చిన ఎన్ని సైతాను నా మీదకు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను అంతగా నేను నేను ఎందుకంటే దేవుడు నాకు రక్షణ కోటగా ఉన్నాడని ఆయనే నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని ఎందున్నది కాబట్టి ఆయన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్నాడు అలూయా ఆయన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్నాడు నేను లోకులు నామీన మీద వేసే నిందలకు నేను ఆగిపోవద్దు దేవుళ్ళు నేను సాగిపోవాలని చెప్పి ఆయన తనకు ఎన్ని కష్టాలు నా కష్టాలను తొలగించే దేవుడు నాకు ఆయన నీతి సూర్యుడు నా మీన ఉదయింపజేస్తాడు అని ఆయన ప్రాణంతో ఆయన చెప్పుకొని ఆయన ఇంకా లో ముందుకు సాగిపోతున్నాడు నెల ఆయన కురింగిపోయిన స్థితిలో లేడు ఎందుకంటే నా ఆశ్రయము దేవుని ఎందు ఉన్నది జనులార ఎల్లప్పుడూనూ ఆయన ఎందు నమ్మికడి ఆయన సన్నిధిని మీరు ఉదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు గనులైన వారు మాయా స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపో ఈ లోకంలో ఎంతో గనులైన వారు ఉన్నారు గొప్ప పేరు గల్ల ఉన్నారు దేవుడు అంటున్నాడు వాళ్ళందరూ వట్టి ఊపిరి లాంటిగా ఉన్నారు వాళ్ళందరూ త్రాసులు దేవుడు త్రాసులో పెట్టి తూసినప్పుడు వాళ్ళు తేలిపోతారంట వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బల అంటున్నాడు వాళ్ళు దేవుడు న్యాయ తీర్పులో వాళ్ళు తేరిపోతారు కానీ బలాత్కారం మందు నమ్మిక ఉంచకుడి దోచుకునుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చను రెండు ఆ మాట నాకు వినబడను ధనము ఎంత ధనము కానీ ఆ ధనము మనతోటి ఏం ధనము హెచ్చించినను దానిని లక్ష్య మనకు గొప్ప పేరు వచ్చినా కానీ దాన్ని చూసి గర్వపడకుడి అని దేవుడు మనతో వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను రెండు మార్లు అది నాకు ఆ మాట నాకు వినబడేను దేవుడు బలము ఎవరిదంటే దేవుంది మనము బలం కలవాలని మనము గర్వపడకూడదంట ప్రభు మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చి చిన్నావు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చి దేవుడై ఉన్నాడు కృపజూపుట నీది కాబట్టి మనము దేని కూడా మనము నిర్లక్ష్యంగా మనము దేనిలో కూడా వెనకబడకుండా దేవుల్లో మనము సాగిపోతూ మన చేతిలో ఏం లేదు మనదే ఈ దేవుడిచ్చిన రక్షణ మనది కాదు దేవుడే మనల్ని పిలిచిండు ప్రేమించిండు మనము సంపాదించుకున్నది కాదు ఆయన కృప చేత ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు విలువ పెట్టి మనం కొనుక్కో కొనుక్కున్నాడు పరలోకంలో ఆయనతో పాటు ఉండేటప్పుడు దేవుడు మనల్ని పిలిచిండు కాబట్టి మనము ఈ చిన్న చిన్న ఈ శ్రమను చూసి మనం కృంగిపోక మనం దేంట్లో కూడా మనము వెనుకబడిపోక ఆ పరుగు పందంలో మనము ఓపికతో పరిగెత్తాల అందుకే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయము పదమూడవ చిత్రంలో కూడా చెప్తున్నాడు పెద్దలలో తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని ఆయనను అడిగాను అందుకు నేను అయ్యో నీకే తెలియనని అతడు ఇలాగూ నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రపిల్ల రక్తంతో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని అందువలన వారు దేవుని సింహాసనము ఎదుటను సింహాసనం ఎదుట ఉండి రాత్రి ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు సింహాసన వాడు తన గూడారము వారి మీద కప్పును వారికి వారికి మీదట ఆకలి దాహమైనను ఉండదు సూర్యుడైనను ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఎలయనగా సింహాసన మధ్యము నుండి గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గ యుద్ధకు వారిని నడిపించులు దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందును పుడిచివేను పెద్దలలో ఆ పెద్దలలో ఒక పెద్ద ఆయన చూ అయ్యో ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న వీళ్ళెవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రయ్యా నని అడిగినప్పుడు అంతకుముందు ఏముందంటే వీళ్ళు దేవుని మహా శ్రమల్లో నుంచి కష్ట ఆయన కొరకు హతసాక్షులైన వాళ్ళు ఆయన కొరకు నిందలు భరించిన వాళ్ళు ఆయన మాటకు లోబడి ఆయన జీవించిన వాళ్ళందరూ ఆయన ఆయన మందిరంలో దేవునికి స్థుతి మహిమ ఘనత బలము దేవుని స్థుతిస్తా ఉన్నారు దేవునికి నమస్కారం చేస్తా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు తెల్లని వస్త్రాలు ఇచ్చిండు దేవుని కొరకు నిలబడిన వాళ్ళకి దేవుళ్ళ పరిగెత్తిన వాళ్ళకి దేవుడు కొరకు ఆశతో సేవ చేసిన వాళ్ళకి దేవుడు తెల్లని వస్త్రాలు ఇచ్చి ధరించుకొని వాళ్ళకు తెల్ల వస్త్రాలు ఇచ్చిండు వాళ్ళు ధరించుకొని ఉన్నారు వాళ్ళని చూసి పెద్దలలో ఒక ఆయన వచ్చి అయ్యా ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిండ్ర అడిగినప్పుడు అందుకు నేను అయ్యో నా నీకే తెలియనయ్యా నాకు అన్నప్పుడు అతడు ఇలాగ నాతో చెప్పాను మీరు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రం వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలిపి చేసుకొని వీళ్ళు దేవుని కొరకు అన్నిటినీ విడిచిపెట్టిండ్రు దేవుని కొరకు మహా కష్టాలు పడినరు దేవుని కొరకు మహాకష్ శ్రమలు పడినరు మహాసేవ చేసిండ్రు వీళ్ళు గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రాలను ఉతుక్కొని తమ వస్త్రాలను వాళ్ళు కాపాడుకున్నారు అందుకే వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట రాత్రి మగళ్ళు ఆయన ఆలయంలో ఉన్నారు ఆయనను సేవిస్తున్నారు సింహాసనుడైన తానే తన గుడారము వారి మీద కప్పును దేవుడు అన్ని శ్రమలు వచ్చిండు కాబట్టి ఇక వాళ్ళకు ఏ ఆకలేనను ఏ దాహమైననో ఉండదు దేవుడే రాత్రి బహుళు ఆయన ఆలయంలో ఆయన సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన గనపరుస్తూ ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుంటూ ఆయనతో పాటే జీవించి కృప దేవుడు ఆయనకు వాళ్ళకు ఇచ్చిండు ఇసే దేవుడు ఏ శ్రమలలో అయితే దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు ప్రయాస పడుతుండ్రో వాళ్ళందరికీ దేవుడు తెల్లని వస్త్రాలు ఇచ్చి ఆయన కురింగిపోకుండా దేవుల్లో సాగిపోతూ వాళ్ళు ఆయన ఆలయంలో సేవించి కృప దేవుడు వాళ్ళకిచ్చిండు అందుకే ఇక ఆకలి అయినను దాహమైనను సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఏలైనగా సింహాసనము మధ్య నుండి వారికి కాపరియ్ జీవజలముల బుగ్గ యుద్ధకు వారిని నడిపించును ఆ జీవజల బుగ్గల యొద్ధకు ఆ గొర్రెపిల్ల యేసు ప్రభు ఆ జీవజలం నీళ్లు తాగుతూ ఆ జీవజల ఫలాలు తింటూ ఆ ఇరవై సింహాసనం దేవుని ఆలయంలో ఒక్కొక్క స్తంభాలుగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్క సజీవమైన రాయి ఆయన మందిరం కట్టబడ్డకు ప్రతి ఒక్కరిని కూడా ఆయన మందిరం కట్టబోటకు ప్రతి ఒక్కళ్ళు కూడా సజీవమైన రాళ్ళుగా చేస్తున్నాడు ఆయనను ఆయన మందిరంలో ఆరాధించటకు గొర్రెపిల్లే ఆయన కాపరిగా ఉండి ఏ ఎండ దెబ్బైనా తగలకుండా ఏ సూర్యుడి దెబ్బైనా తగలకుండా ఇంకా ఏ కష్టం వాళ్ళకు లేకుండా దేనికి ఇబ్బంది పడకుండా ఆయనే ఆయన గూడారము వాళ్ళ మీద కప్పుతాడంట జీవజలముల బుగ్గ ఎద్దుకు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును వాళ్ళు ఎంత కష్టపడి ఎంత శ్రమపడి ఎంత కన్నీరుగా ఆర్చిండ్రో వాళ్ళు ప్రతి కన్నీటి బొట్టును కూడా దేవుడు ప్రతి బాష్ప తుడిచివేసి తుడిచివేయను ప్రతి బాష్ప ప్రతి కన్నీటిని తుడిచివేసి వాళ్ళందరికీ జీవక్రీటము ఇచ్చిన్నాడు ఇంకా ప్రకటన గ్రంథంలోనే ఉంది జయించు నా మందిరంలో నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకును ప్రకటన గ్రంథము మూడు అధ్యాయంలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చునున్న ప్రకారము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఒకటో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చునున్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండబెట్టుదును తంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక అలలియ దేవుడు జయించిన దేవుడు ఈ లోకం జయించి శ్రమను జయించి అన్ని జయించి కానీ ఆయన సింహాసనము జయించి ఆయన సింహాసనం తండ్రి సింహాసనం ఆయన కూర్చొని ఉన్నాడు తండ్రి ఆయనే అదే సింహాసనంలో దేవుడు మనల్ని కూర్చుండబెట్టి జై జయిస్తారో వాళ్ళని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండని దేవుడు మాట్లాడుతున్నాడు నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడును నీ కిరీటము సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను అంటున్నాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో పదకొండో వచనంలో కూడా నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడును నీ కిరీటము సంహరింపుకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము జయించి వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక ఎన్నటికి ఎన్నటికీ వెలుపడికి పోడు మనము దేవుని పేరును పరలోకమందు దేవుని యొద్ నుండి దిగి వచ్చిన నూతన ఎరుసలేము అను నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాణి మీద రాసేదను తంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు నేను అని దేవుడు జయించి ఉన్న నేను నీ దానిని గట్టిగా పట్టుకో నీ కిరీటము ఎవరు తీసుకోకుండా సంహరింపకుండా నట్లు నీ కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకోవమంటున్నాడు జయిస్తూ ముందుకు వెళ్ళమంటున్నాడు అప్పుడు దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను అందులో నుండి మీదట నీ నువ్వు వెన్నటికి వెలుపలికి ఓ దేవుని పేరును పరలోకంలో ఉన్న దేవుని ఎదుటి దిగచిన నూతన ఇరుషుడేమో అనే పట్టణపు పేరును దాంతో పాటు కొత్త పేరు కూడా ఇస్తాడంట ఇంకా శోధన కాలంలో కూడా నిన్ను కాపాడేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు భూలోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదును అనని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతు నీవు వాక్యము ఆ వాక్యము మనం గైకొని భూలోక భూలోకం అంతటి శోధన వస్తుందంట రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదని అంటున్నా నీ కలిగిన దానిని ను గట్టిగా పట్టుకో నీ కిరీటం ఎవరు అపగరించకుండా ఏ సాతాను దొంగిలించకుండా దాన్ని గట్టిగా పట్టుకోమంటు నువ్వు జయించమంటున్నావు దే మనం జయిస్తే దేవుని ఆలయంలో ఒక స్తంభం దేవుడు మనం నిలబెట్టి కొత్త పేరు నూతన ఎరుష్యేమని పక్కనకు పేరును దేవుడు మనకి దేవుడి వాక్యం దీవించిన దాకా స్తోత్ర ప్రభా పరిశుద్ధుడు అయ్యా వందనాలు స్థూ తెలు స్తోత్రాలు నాయనా ప్రభా అయ్యాది మాటలు అయ్యా మాకు తెలియదు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా నా వాక్యంలో తప్పులు పొరపాట్లుంటే క్షమించండి ఎస్ అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాయనా అయ్యా మేము కూడా వినిన వాక్యము ప్రభా గై కొని ప్రభా దాని ప్రకారము అందరము జీవించలాగా నీ కృపదయి చేయమని ప్రార్థిస్తున్నావు ప్రభా అయా మేము కూడా జయించాలా ప్రతిశోధము జయించాలా ఒక తెల్లని వస్త్రాలు మేము కూడా ధరించుకోవాలా ప్రవా నీ ఒక స్తంభం మేము కూడా ఉండాలా ప్రవా నీ సింహాసనం మీద కూర్చున్ననిస్తానన్నావు ప్రభావా కూర్చున్న పెట్టేది అన్నావు ప్రభావా అయా నువ్వు జయించి వై ప్రభా అయాను జయవీరుడు జయించి ఈ లోకంలో జయించినాం ప్రభా అట్టి జయము దయచేమని ప్రార్థిస్తున్నాను ఆయన ఏసయ్యా మేము కూడా జయించి వారుగా ముందుకు సాగువారిగా ప్రభా అయ్యా సాధాన్ని పెట్టినైనా ఏ శోధనలో కానీ ఏ శ్రమలో కానీ నాయన మేము వెనుకబడిపోకుండా ప్రభావ నీలో ముందుకు సాగు ప్రకృపం దయచేమని ప్రార్థిస్తున్నాం ఏసయ్యా ఈ లోకంలో ప్రభావ ఎంతో గనులై ఉన్నారు వాళ్ళందరూ బట్టి ఊపిరి అయ్యున్నారు ప్రభా నీకు వందనాలయ్యా మీరు మమ్మల్ని పిలిచిన పిలుపునైనా గొప్పదై ఉంది తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఎవరికి కలిగని భాగ్యం ను ప్రభా ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన అయా మేము కూడా ప్రభావ అయ్యా నాయన మాకు కలిగిందని మేము గట్టిగా పట్టుకొని కృప దయచ్చేయమని ప్రార్థన సోలిపోకుండా ప్రభు సాగిపోయే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన అయా మేమందరూ కూడా ప్రభావ నీ రాకడకు సిద్ధపడి ఉండలాగ నీ వాక్యము మరుదేమని పలకల మీద రాయమని ప్రార్థిస్తున్నాను ఆయన మెలకు ప్రార్థన జీవితం మేము జయించి జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన గొప్ప దేవానికి వందనాలు రవ్వ నా ప్రార్థనలో నా వాక్యంలో తప్పులుంటే క్షమించి మన్నించి మని పరిశుద్ధ నామో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఒక్కొక్కరిగా ప్రార్థించండి ప్రార్థన చేస్తున్నాను కన్న వస్తున్నాను స్తోత్రం ప్రభా నయనసి మా ప్రభా నీ పాంలో పేల స్తోత్రాలు దేవాయసీమా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో దేవాయశ్వ నీ వాక్యం చేత మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా నీళ్లు కట్టి ఫలించేయండి మా ప్రభా నీక మీదైన దీవులను కుమరించండి మా ప్రభా ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి మా ప్రభా వాళ్ళు దేవాన్ని తీర్చండి మా ప్రభా నీకే మైమా ఘనతా ప్రభావం చేయాలి మా ప్రభా దేవాయసీమా ప్రభా దేవ మనుషులను నమ్ముకుండా కంటే నమ్ము ఆశ్రయించడం మేలని చెప్పారు మా ప్రభ ఏం దేవా నిన్ను ఆశ్రయించటం మేలు చేయదు దేవా మా ప్రభా నిన్ను ఆశ్రయించే విధంగా ఉన్నటకు సాయం చేయండి ఏ మనిషిని కూడా ఆశ్రయించదు మా ప్రభా ఇక మీద అస్సం కుమరించాడు మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ఇంకా విస్తారంగా సేవ చేయటం సాయం చేయండి దేవాయస్య మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించాడు వాంఛలు తీర్చండి మా ఇంకా అనేకలు ఎంతో మంది రాలేదు మా ప్రభా ప్రతి ఒక్క చేయండి మా ప్రభా ని అస్సం కుమరించండి మా ప్రభా దేవాయస్మా నీ యొక్క రక్షణ భాగ్యం మేము కొనసాగించే భాగ్యం దయచేయండి మా ప్రభా ఇంకెంతో మంది దేవాయసీ మా ప్రభావ నశించి పోతారు మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మేము రక్షించకు సాయం చేయండి మా ప్రభావైన దేవుణ్లు కుమరించండి మా వాక్యంలో ప్రతి దాంట్లో పాటల్లో మీరే తోడైన బట్టి వందన స్తోత్రాలు దేవాయసీ మా ఈ రోజులు కూడా ఎంతో మంది మరణించారు దేవ కానీ ఉన్న సజ్జ లెక్కలో నుంచి వాక్యం చేత మాతో మాట్లాడాడు దేవ ఇంత బట్టి స్తోత్రం మా ప్రభావ నీకేమేమో ఘనత ప్రభావం చెయ్యాలి మా ప్రభావ మా ప్రభా మీరెత్తడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ దేవతను కాళించండి మా ప్రభా నీకు జ్ఞానం చేత నడిపించండి మా ప్రభా మీరెత్తడు అంటారని త్వరగా రాబోతున్న నైస్ క్రీస్ తండ్రి ఆ స్తోత్రం ప్రభా పరిశుద్ధులా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడ సర్వశక్తి సంపూర్ణ నీకెంతో వర్ణాలు ఇస్తాయా గొప్ప దేవ ఈ గడిచిన కాలం మీరు మాకు సహాయ ఉన్నందుకు నీకెంతో వర్ణాలు ప్రభా నా దేవా దినవంతం మీరు మాకు తోడు ఉన్నందుక నీకు ఎంతో వందాలైనా ప్రతి దశలనైనా మీ కృప మాకు అనుగరిస్తూ మమ్మల్ని గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వందాలనైనా నీకే స్థుతులు స్తోత్రం అయినా రాతి మీ ప్రియులందరితో కలిసి ప్రభావ నేను స్థుతించలాగనా గణపరచలాగనా మీ యొక్క స్వరం మేము వినలాగనా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వందాలు ఇస్తాయా ఎవరికి గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రించినారనైనా నీకెంతో వందాలు ప్రభావ గొప్ప దేవా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్నైనా వాకిందే మాతో మాట్లాడినా ప్రభావ నా తండ్రి ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను లోకాన్ని మేము జయించాను అన్నారు ప్రభా కాబట్టి ప్రభా ప్రతిదీ మేము జయించాల ప్రభావ నైనా శ్రమ వచ్చినప్పుడు ప్రభావ ఏదో వింత జరగబోతుందని మేము భయపడడానికి వీలేదు ప్రభా కాబట్టినైనా మహా ఆనందంతో ప్రభా మేము ముందుకెళ్ళిపోవాల ప్రభా ఎందుకంటే ప్రభావ మీ మహిమ బయలుపరచబడినప్పుడు ప్రభావ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ప్రభా ప్రతి శ్రమలలో ప్రభా తండ్రి మీరు మాకు సహాయ కలిగి ఉంటారు ప్రభా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా గాని ప్రభా మీ మీద ఆనుకుని మేము జీవించాలా మరి విశేషంగా ప్రభా మీకు నీతి సత్యని మేము ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభా నా దేవా ఈ లోకంలో ప్రభావ నేత అంటే ఎంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ ఎంతో మంది నశించిపోతున్నారు ఈ లోకంలో ప్రభా అయినా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో గ్రామాల్లో సువార్త లేదు ప్రభావ నశించిపోతున్న ఆత్మల కొరకు మీ కన్నీరు విచ్చి మేము ప్రార్థించాలా ప్రభా దీవారాత్రులను మేము ప్రార్థన చేయాలా తన ప్రజల కొరకు ప్రభావ ఇర్మియ విలపించండి ప్రభావ సమయాలు ఎంతగానో ప్రార్థించండి ప్రభావ ధాన్యాలు మరియు విశేషంగా ప్రభా నైనా తండ్రి తన తన గురించి ప్రభావ తన రాజ్యాల గురించి ప్రభా తన దేశం గురించి తన ప్రజల గురించి ప్రార్థించండి ప్రవ అలాంటి ప్రార్థనలు మేము చెయ్యాలా ప్రవ ఎందుకంటే ప్రభావ ఇంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ కాబట్టి మేమందరం నైనా అయినా వారి గురించి మేము ప్రార్థించాలా మరి విశేషంగా అనేకు మీ శువార్థ ప్రకటించాలా ప్రభావ నైనా ఈసయ అలాంటి సేవా జీవితంలో మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన మీరు అక్కడ తొరుగుంది ప్రభా మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభా కాబట్టి నైనా మేము ఆ ప్రయాణ కొరకు మిమ్మల్ని సిద్ధపరిచే గొప్ప దేవుడు మీరే ప్రభా కాబట్టి మేము పరిగెత్తాల ప్రభా అల అలసపడకున్న ప్రభావ అయినా సొమ్ము చెదకున్న ప్రభా కర్త దాన్ని కొనసాగించేవరైనా మీ వైపు చూస్తూ మా గురి మేము పరిగెత్తలే అని సహాయపడండి గొప్ప దేవ ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు వాకిందర ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరిచినైనా నీకు ఎంతో వందలు మీరే మా ఆశ్రయదు దుర్గం మా కొండ మా కోట మా దాగు చోటు మీరే ప్రభా మిమ్మల్ని పిచ్చి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభా ఈ లోకపు శ్రమలు మమ్మల్ని ఏం చేయలేవు ప్రభావ దుష్టుడు ప్రభా అనేక రీతిగా ప్రభావ మమ్మల్ని ప్రభా శోధిస్తుండగా ప్రభా మీరే మాకు విజయం అనుగరిస్తున్నారైనా పత్తి ఒక్కదాని ప్రభా పాయలు చేస్తే ముందుకు మీరు మమ్మల్ని నడిపిస్తున్నారైనా వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలిసయ్యా కాబట్టి చివరి కాలంలో ప్రభా ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా కదిలింపబడకుండా మేము ఏ స్థితిలో మేము పిలబడ్డము ఆ పిలుపుకు తగినట్లు ప్రభావ దీర్ఘ శాంతం కలిగి సంపూర్ణ వినయ భయభక్తులు కలిగి ప్రభా ైనా అందరిని ప్రభా ప్రేమించాలా మీ ప్రేమను మేము చూపించాలా మనుషులకునైనా మీ ప్రేమ తెలియని వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ప్రభా ఆ కలువరిసో అది మమ్మల్ని జయించింది ప్రభా మమ్మల్ని రక్షించింది ప్రభా ఆ ప్రేమను నోచుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో ప్రభా ఎంతో మంది కాబట్టి వాళ్ళందరికి మీ స్వార్థ చెప్పి ప్రభా మీ చెంత నడిపించాలా అప్పుడు ప్రభా ఆ సింహాసనం పక్కన మేము కూర్చునే అర్హత మాకుంటది ప్రభా కాబట్టి అన్ని జయించాలా ఏ శ్రమ వచ్చినా ఏ శోధన వచ్చినా రోగం వచ్చినా శ్రమ వచ్చినా హింస వచ్చినా కరువు వచ్చినా ఉపద్రవం వచ్చినా ప్రవ్వా ఏది వచ్చినా కానీ ప్రవ మీ ప్రేమల నుంచి మమ్మల్ని ఏది కూడా విడదీయలేదు ప్రవ్వా ఎందుకంటే ప్రవ్వా మీ ప్రేమ అంత గొప్పది ప్రవ్వా అలాంటి దృఢమైన విశ్వాసం కలిగి నిశ్చయిత కలిగి మేము సహాయపడమని ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని పెట్టుకొని గ్రూప్ బ్రదర్స్ వాళ్ళందరూ మీరు ఆశ్రయించండి ప్రతి అవసరం మీరు తీర్చర్ నూతనంగా అభిషేకించండి మంచి ఆరోగ్యం ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించండి బలపచ్చి మీరు ఆ కొరికి అతను మరి విశేషంగా ప్రవ మీ నీతి సత్యాన్ని ప్రకటించలాగిన అనేకలు బలపరిచి నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామవున ప్రార్థిష్టం తంది ఆమెన్ ఆమెన్ మహాపరిశుద్ధుడమైన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపూర్ణుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభువ రక్షకుడ విమోచకుడ మా నీతికి ఆధారమగు తండ్రి ఇస్రాయలీలు తండ్రి నీకు వందనాలు అంతరంగమందు తండ్రి మమ్మల్ని యూదులుగాను ఇస్రాయలీలను మీ రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా చేర్చుకున్న ప్రేమ స్వరూపి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి నాయన నీ ప్రభువ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభ నీ కంటి పాప వల్లే కాచి కాపాడి ఈ దినంకు కూడా నా తండ్రిని యొక్క నూతనమైన కృప మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని అందరినీ సచివ నిలబెట్టుకొని ఈ రీతిగా ప్రభా నీ సన్నిధిలో నీ సహవాసంలో నేను స్థుతించులాగున ఆరాధించులాగున తండ్రి నీ స్వరం వినులాగున నీకు ప్రార్థించులాగున మా అందరికీ కల్పించిన గొప్ప ధన్యతను బట్టి నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీకు ఎంతగానో నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ సమస్త మహిమ ఘనత ప్రభావములు నా దేవా తండ్రి ప్రభ ఏస్తయ్య నీకే యువేగములకు కలుగునిగా కలియా తండ్రి అవును ప్రభా నీ ఆవరణములు ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నవ తండ్రి అలాంటి గొప్ప ధన్యత భాగ్యము మాకు ప్రతిదినము అనుగ్రహిస్తున్నందుకు మీరు చూపించిన కృపను బట్టి మీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నైనా స్తోత్రములు ప్రభ అలాగే తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ కాబట్టి ప్రభ మీ లేఖనమే సెలవిస్తుంది అంతమ వరకు సహించబడు వాడే రక్షింపబడును అన్నావు తండ్రి కాబట్టి ఈ లోకంలో ఎన్నో శ్రమలు కలుగుతాయి ప్రభ ఎన్నో శోధనలు వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి ప్రభ కానీ మా నిరీక్షణ ఒకటే ప్రభ అది మీరే ప్రభ మమ్మల్ని ఎన్నడను విడువను ఎడబాయినన్న దేవుడవ ప్రభ కాబట్టి నీ వాక్యమే ప్రభ మమ్మల్ని ధైర్యపరుస్తుంది ఆదరిస్తది ఓదారుస్తుంది కృంగిపోయి ఉంటే లేవనెత్తది సరైన త్రోవలో వెళ్ళకపోతే మమ్మల్ని నీ మార్గంలో త్రోవలో నడిపిస్తుంది ప్రభ అలాంటి నీ వాక్యంలో మేము సంపూర్ణత చెందాలా పరిపూర్ణత చెందాలా ఆ వాక్యం నాయన తండ్రి ఆ వాక్యాన్ని మా పలకల మీద మేము భద్రపరచుకోవాలా మా హృదయంలో నీ వాక్యాన్ని కాపాడుకోవాలా ప్రభ అప్పుడే ప్రభ మేము ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మేము కృంగిపోము జడియము బెదరము ప్రభ అలాంటి దృఢమైన విశ్వాసం తండ్రి మా అందరికీ అనుగ్రహించండి అంతమ వరకు ప్రభ ఈ లోకానికి మీరు తిరిగి వచ్చే వరకు ప్రభ మేము నాయన సహించే వారిగా మాకు కలిగే అన్నిటిలో ప్రభ మా విశ్వాసాన్ని ప్రభ నీ వైపు చూస్తూ కొనసాగించుకునే విశ్వాసం మాకు అనుగ్రహించండి ప్రభ నాయన మమ్మల్ని జయించిన వారైతే నాయన నీ యొక్క ఆలయంలో ఒక స్తంభం లాగా నిలబెడతాను కాబట్టి మేము జయించిన వారమై నీ యొక్క సన్నిధిలో ప్రభ స్థమ కట్టుటలో మేము ఒక స్తంభం లాగా నిలబడాలా ప్రభా తండ్రి అలాగే మాకు ఎన్ని శోధనలు ఈ లోకం మీద వచ్చే వాటి అన్నిటి నుండి మమ్మల్ని తప్పిస్తా ఉన్నారు తండ్రి ఎందుకంటే మీరు మమ్మల్ని ముద్రించుకున్నారు ప్రాభ ఆ లక్ష మంది గుంపులో మీరు మమ్మల్ని ముద్రించుకుంటే ఈ లోకానికి ఏది కలిగినా అది మాకు అది ప్రాభ ఎందుకంటే మీరు అపవాదికి ప్రభానైనా ఆ అధికారం ఇవ్వలేదు ప్రాభ నీ బిడ్డల మీద కాబట్టి మా నిరీక్షణ అదే ప్రాభ వాడు మమ్మల్ని ఏమీ చేయలేడు ప్రాభ కాబట్టి ప్రభ నాయన నీ యొక్క విశ్వాసంలో మిమ్మల్ని నడిపించండి వాక్యం ద్వారా మీరు నాయన సిస్టర్ ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు ఎంతగానో వందనాలు ప్రభ ఆ వాక్య మా జీవితం ఏమైనా లేకపోతే ప్రభ మమ్మల్ని క్షమించమని అలాగే ప్రభ ఇది మొదలుకొని ప్రభ నీ వాక్యాన్ని విని కైకొని ప్రభ గ్రహించి నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నాయన అనేకులకు నీ స్వార్థని ప్రకటించేలాగాన మీరే సహపడమని ప్రార్థనా జీవితం మాకు దయచేయమని నాయన తండ్రి ఆత్మ వరంల పట్ల ఆశతో ఆపేక్షించేలాగా ప్రభ మాకు శ్రద్ధని ఆసక్తిని దయచేయమని నేను అడిదినం ప్రభాని ఆత్మలా మేము పరిపూర్ణత సంపూర్ణత చెందులాగన నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభ ఈ గ్రూప్ ప్రభ ఇంకా దీవించబడాలా ప్రభ ఆశీర్వదించబడాలా ఈ ఆరాధన ద్వారా ఎంతో మంది రావాల ప్రభ తండ్రి ఎంతో మంది ప్రియులు జాయిన్ అవ్వాల ప్రభ కాబట్టి దీవించే వాడవు ఆశీర్వదించే వాడవు దాన్ని పలింపు చేసే దేవుడువు అభివృద్ధి పరిచే దేవుడు ప్రభ విస్తరించే దేవుడు అది కేవలం నీవే ప్రభ కాబట్టి కృప చూపించి రాణి ప్రియులందరూ రావాలా ప్రభ ఇంకా కొత్త వాళ్ళు రావాలా ప్రభ ఆత్మీయంగా మేమందరం బలపడాలా అనేకులను బలపరచాలా అనేకుల కొరకు మేము విజ్ఞాపన చేయాలా ప్రభ కాబట్టి ఇది మీరు అనుగ్రహించిన నాయన ఈ యొక్క గ్రూప్ లో ప్రభ ఈ యొక్క ఆరాధన అది మీనిచ్చి కలిగిందే ప్రభ కాబట్టి ఆరాధనని ఇంకా ముందుకు నడిపించండి ఇంకా దీన్ని విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం అలాగే గ్రూప్ లో లో జాయిన్ అయిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి కుటుంబంలో తండ్రి మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి వెళ్ళే ప్రతి పనులో ప్రభ మీరు తోడుగా ఉండండి ప్రభ ఎక్కడ వెళ్ళినా అక్కడ నీ బిడ్డలు ఎప్పుడు గెలిచే వారిలాగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా నైనా వాళ్ళకున్న ప్రతి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి ప్రతి సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా ప్రభ నీ బిడ్డలకు సమస్తము తండ్రి అది నీ మూలంగానే కలుగుతుంది ప్రభ కాబట్టి మా ఈ లోకంలో ఏది కలగాలన్నా అనుగ్రహించే దేవుడు నువ్వు కాబట్టి ప్రభ ఎల్లప్పుడూ ప్రభ ఎడతెక్క నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యము ధన్యత మా అందరికి అనుగ్రహించండి అలాగే ప్రభా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే స్వరాజ్ బ్రదర్ ఉద్యోగ విషయంలో కూడా ప్రార్థిస్తుండగా ప్రభా నైనా మీరే తండ్రి నైనా గొప్ప కార్యము అద్భుతము తండ్రి సహోదరుడి జీవితంలో జరిగించమని నైనా మంచి ఉద్యోగం అనుగ్రహించి మీకు వరకు సాక్షిగా మీరు లేవనెత్తమని ఆర్థికంగా మీరే మెరుగుపరచమని తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని కుటుంబంలో తండ్రి మీ పరలోక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి నేను గ్రూపులో ఇంకా అనేకులకి ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి సమస్యల నుంచి విడిపించండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని మీ సేవలో ఒక బలమైన సాధనం లాగా వాడుకొని మీ నామాన్ని మీరు మహిమపరుచుకోమని నైనా మీకే ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండి మీ నామాన్ని మహిమపరంగా జరిగించినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సు క్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఉదయం చింత మమ్మల్ని కాచి కాపాడే సురక్షితంగా సాయంత్రం సమైన ప్రభావం మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని బాగ్యాన్ని ఇచ్చేందుకు మీకు ఎంతో పొందనాలు నేను అవును ప్రభు మేము బహు భయంకరమైన శ్రమల కాలం అని జ్ఞాపకం చేసినారు అనేక మంది కంటే రీతిగా సమలుగుండా పోతున్నారో మీరు హెచ్చరించినారు నైనా మా విశ్వాసాన్ని అంచల చలిగెదింపజేయమని ప్రార్థిస్తున్నాం అంతం వరకు సహించిన వాడే వారిలో రాజ్యం పోను వాక్యం చెలిగిస్తున్నాయి కాబట్టి అటే సహనం ఊర్పు మాకు అనుగ్రహించండి విశ్వాసతలో మేము ముందు కొనసాగలాగానే నడిపించండి మీ మహిమార్థం నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం పాల్గొండ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి కుటుంబీకులను ఆశ్రయించండి సరస్వతలను నడిపించండి రూపవేంబడి కృపాను గురించి నడిపించండి ప్రార్థిస్తుండగా ప్రతి అనారోగ్యాన్ని నుంచి మనుషులకి సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాంనైనా మహిమ ఉందండి తండ్రి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షి నిలబెట్టుకోండినైనా రాత్రి మంచి దళదయించేయండి వేకులు లేసిపించడానే సేపడమని వేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పరిశుధ్ర ప్రేమల దేవా కృపల తండ్రి దేవాయశు ప్రభ నీకే లెక్కలేని పందనాలి ప్రభా కృతజ్ఞత అస్తుతలు స్థూత కాలియ రజ పరిశుధ్ర వర్వశక్తివంతుడ సర్వాధికారి నీకే పందనాలి ప్రభా దేవాస ప్రభ మరి వాక్యంలో చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థ్యం తండ్రి దేవాయస ప్రభ మేము విశ్వాసంలో ఇంకా బలపడేలాగా సహాయపడమని ప్రార్థం తండ్రి దేవాయస ప్రభా ఇవి లాస్ట్ వేసెస్ కాబట్టి ప్రభ మేము ఏపిధంలో పడడానికి వీలేదు ప్రభా ప్రతి కూడా ప్రభా నీ యొక్క వాక్యం సరగా నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంటాం దేవాయస్రభ ప్రతి దాంట్లో కూడా ప్రభా మేము ఎదిగింపబడాల ప్రభా దేవాస ప్రభా అనేకులకు సత్యాన్ని ప్రకటింప చేయాలంటే ప్రభా ఫస్ట్ మాలో మార్పు రావాలండి దేవ మాలో మార్పు రావాలంటే ప్రభా యొక్క వాక్యం మధ్య రుదాలు నాటబడాలా ప్రభా ప్రతి వాక్యం వినది మా నాటబడాల ప్రభా ప్రతిరోజు యొక్క వాక్యం మాకు వ్యాపకం చేయమని ప్రార్థిస్తం తండ్రి సహాయపడమని ప్రార్థిస్తం తండ్రి దేవాయచ ఈ చివ డేసెస్లలో యొక్క వాక్యానికి ప్రభా మేము ఇంకా లోబడి నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తుండీ దేవుని యొక్క పరిశుద్ధాత్మహత్యత మాకు నడిపింపు దాయించండి దేవాయచు ఈ లోకానికి మీరు వచ్చారు ప్రభా నీ పని అంత ముగిసే వరకు కూడా ప్రభా మీరు కూడా ప్రభా ఫస్ట్నిచ్చారు ప్రభా కాబట్టి ప్రభా ప్రతి దాంట్లో మీరు విజయం పొందినడతండి అదే రీతిగా ప్రభా మరి నీ నుంచి మేము నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రభా మరి మేము కూడా ప్రభా ప్రతి మేము విజయం పొందేలాగా సహాయపడమని ప్రార్థ్యం తండి దేవా సహనము ఓపిక దీర్ఘశాంతము దయచేయమని ప్రార్థం తండి దేవాయస ప్రభావ ఓపిక కావాలా సహనం కావాలా దీర్ఘశాంతం కూడా కావాలా ప్రభా ఇవి మూడు మాలో ఉండాలని సహాయపడమని ప్రార్థ్యం తండ్రి దేవాయస ప్రభావ ప్రతిరోజు ప్రభా నీ మేము కేటాయించాలా ప్రతిరోజు కూడా ప్రభా నీ వాక్యంలో మేము వింటున్నామో అది మా జీవితంలో నెరవేరిందా లేదా కూడా మేము చేసుకునేలాగా సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి దేవాయసు ప్రభ ప్రతిరోజుని యొక్క పరిశుద్ధాత్మజత మాకు నడిపింపదైచండి ప్రభా దేవాయసు ప్రభ అదే రీతిగా ప్రభా ఈ దేశంలోనే ప్రతి మనుషులకు ప్రభ నీ సత్యాన్ని ప్రకటింప చేయాలంటే ప్రభా మరి మేము వెలిగింపబడాలా మా ద్వారా అనేకులు వెలిగింపబడాల ప్రభ ఆ విధంగా మమ్మల్ని నడిపించుమని ప్రార్థిష్టం తండీ మాకు సహాయం చేయమని ప్రార్థిష్టం తండ్రి దేవాయసు ప్రభ ప్రతి దేశాల మధ్యలో శాంతి సమాధానం ఐక్యత దయచండి ప్రతి దేశాన్ని క్షమించండి ప్రభా ప్రతి దేశంలోనే ప్రతి రోగాల నుంచి కూడా దయచేయమని ప్రార్థించండి దేవాయసు ప్రభా ప్రతి వారికి నీ మేము ప్రకటింపచేయాలా ఎక్కడ మేము సిగ్గుపడడానికి వీలేదు ప్రభా ధైర్యంగా నీ యొక్క శుభాత ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క నడిపింపు దయచేయండి ప్రభా దేవాయసు ప్రభావ శత్రు బలవంతటి మీద అధికారం ప్రభా అది మా జీవితంలో నెరవేర్చుకోవాల నువ్వు ఇచ్చిన ప్రతి గిఫ్ట్స్ కూడా ప్రభా మేము స్థిరప్ చేసుకునేలాగా సహాయపడమని ప్రార్థిష్టం తండి దేవాయత్స మరి వాక్యం చేత మాట్లాడినావు కాబట్టి ప్రభ మేము పరిశుద్ధులలాగా జీవించేలాగా సహాయపడమని ప్రార్థిస్తూ ప్రభా మరి మీరే మాకు తోడయ్యు యొక్క కృపా బిముడ కృప మా అందరికీ దయచేయమని ప్రతి వారికి నీ ప్రభా జీవితంలో కూడా ప్రభా ఫలి భరితంలో దాయచేయమని ప్రార్థిష్టం ఎంతో మందిని సేవ చేస్తున్నా కాబట్టి ప్రభ ప్రతి సేవ జీవితంలో ప్రభా ఒక్కొక్క ఆత్మ రక్షణకి రావాల్సిందే ప్రభా అట్లా వెయ్యి ఆత్మలు కూడా ప్రభా నిశ్రెడ్కి నడిచేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం ప్రభా వేసే మరి మీద మాకు తోడైనా నడిపించాం ప్రభా ప్రతి కష్టంలో నష్టంలో కానీ ప్రభా మా మీద చెడ్డ మాటలు పలికినా బద్దలాడినా దేవా నింద ఏది చేసినా ఆ సమయంలో ప్రభా సంతోషించి ఆనందించాలి ప్రభా అప్పుడే కదా ప్రభా మాకు ధన్యత దేవా నువ్వు కూడా ఈ లోకంలో ఎన్నో శ్రమలన్నీ కూడా ప్రభా పొందిన ప్రభా కాబట్టి ప్రభ మీరంతా పరిశుద్ధులై ఉండే నీ మీద నింద మూపారు ప్రభ కానీ ఏసుప్రభ మేము పాపలం అయ్యుండే మా పాపం అన్నిటినీ కూడా ప్రభ మీ క్షేమించే నీ విడగా స్వీకరించుకున్నందుకు దాని బట్టి లెక్కలేని వంధనాలు కృతజ్ఞతా స్థుతుల స్తోతాహాలు దేవ యేసు ప్రభా మహిమ గణత ప్రభావం ప్రభా యుగ యుగాలకే మీకే చెల్లలు తండ్రి దేవ మరిన్ని యొక్క రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థనం తండ్రి ప్రాతిస్తాము స్తోత్రం నినా పరిశుధుడా మైమోన్నత దేవ సరశక్తిమంతుడా జీవంగల ప్రభానికి వందనాలు ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి నిక్కే కొట్లాది వందనాలు ప్రభా ఏసు కృష్ణ అవకాశం బట్టి నిక్కే స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభావ ఈ రాత్రి కాలం మందు మా ఏసు ప్రభాన్ని సంధిలో ఇద్దరు ముగ్గురున్న నామంంటే అక్కడ ఉంటున్నారు మా మద్దతున్న ప్రభాన్ని కొట్లాది వందనాలు ప్రభావ ఏసుకృష్ణ నామలు ఇంతవరకు వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా అందు బట్టి నిక్కే కోట్లాది వందనాలు ప్రభా ఏసు క్రిస్తు మా హృదయాలతో ఇంకా బలపరచండి దేవ ఇంకా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించి డి నిరాకడకు మమ్మల్ని అందరు సిద్ధపరచండి ప్రభ యేసు ప్రభానికే వందనాలు ప్రభానికి గురువైపు మేము పరిగెత్తాలా ప్రభేస ప్రభ మీరు సహాయపడండి దేవ గొప్ప విజయాన్ని దేండి ఎక్కడైతే బలిహీనతన అవన్నీ కుట్టివేపడడం కాక మా శరీరంలో మా హృదయాలు మా సజీవ యాగంగా సమర్పించుకొని ముందుకు మేము పరిగెత్తాలా ప్రభ అనే శక్తిని కృపణ భాగ్యాన్ని దయచేయండి ఏసు ప్రభానికి ఇంకా మాట్లాడండి ప్రభా మీ ఇంకా దీవించండి ఆశీర్వదించండి ఏసు ప్రభానికి వందనాలు ప్రభావ కృష్ణ నామలని రాక పతడ్డ సిద్ధపడాలా ప్రభావ ఇంకా కూడా తప్పిపోకుండా సహాయపడండి ప్రతొకదంట విజయాన్ని తెచ్చండి ఏసు ప్రభావ పతొక్క బిడ్డని ఆశీర్వదించి రాక ఇష్టపచ్చమని నిజమైన ఏసుకృష్ణ అడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రార్థించండి రూపాయలు నడిపించను వాక్యం అంటే వెలుగు వచ్చింది ఈ వాక్యం సాధించి రాకల సమంది సుప్రభ భయంకర దినాలు మా విశ్వాసం అధికం చేనే సుప్రభ అలా సుప్రమాణ ఆధిమాని కూడా కాకుండా దాని నమ్మరేసి ప్రభా పరిశీలించి ప్రభా ఇతర ప్రకటించాలా నా దీపానికి శోధం చేసాం మా దేశం నిపకం చేసుకొని క్షమించండి మా దేశం రక్షణ కలగాల ఎంతో మంది రోగు నుంచి ఉన్నారు స్వస్థపరిచి వాళ్ళు బిడిపించి రక్షణ తెచ్చండి నా దీవానికి జ్ఞానం తెచ్చని నా దివా శివులు ఇంకా బలపడాలా ఆత్మీయ ద్వారా ఉద్యోగం తెచ్చండి ఎంతమంది మనతని ప్రేరేస్తండి ప్రభా వా బిడ్డని స్వస్థపరిచి కుటుంబంతో రక్షణ నడిపించి మీరు ఆకలి మాకు శుద్ధపరచుకోమే ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దైవానికి వందనాలు సుతులు సూత్రం నేనేసయ్య పొద్దు నుంచి ఇప్పుడు కాపాడినందుకు నీకు ఎంతో వందనాలు లెక్కలేని వందనాలు తండ్రి కృతజ్ఞతలు తండ్రి సయ్యా మరి విన్న వాక్యం బట్టి మేము మేము నడుచుకోవాల తండ్రి ననేసా విశ్వాసం బట్టి నేను నడుచుకోవాలండ్రి ననేసంత ఇచ్చేయండి చెప్పిన వాక్యం చెప్పిన శిష్యను దీవించి ఆస్వాదించమని కోరుకుంటున్నాం తండ్రి ననేస కుటుంబం ఆస్వాదించండి ప్రభావ అనేకులు నీ సువార్థ తండ్రి ప్రభా అనేకులకు నశ ప్రభావ దినములు చాలా చెడ్డగా ఉన్నారు తండ్రి ప్రభా సమయం సద్విగం చేసుకోమంటున్నావు తండ్రి ప్రభా మాకు వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీ మేము యూటిలైజ్ చేసుకుంటకు నీ శక్తి మాకు కావాలి తండ్రి ప్రభా మీ సపోర్ట్ మాకు కావాలి తండ్రి నేనేసే ప్రభ నేసే ప్రభా ముందుకు నడుస్తుండగా ప్రభా నీ శక్తిని ప్రానం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అయోమయ స్థితిలో ఉన్న ప్రజలు నేనేసే ప్రభా నీ వాక్యం తండ్రి ననేసే ప్రభా మారుమారు ప్రాంతాల్లో మారుమారు గ్రామాల్లో నీ పేరు ఎవరికైతే తెలియదు ప్రభా వారికి నీ సువార్త తండ్రి ప్రభా మమ్మల్నించుకున్నందుకు నీకు కొందన తండ్రి ప్రభ ప్రతి ఒక్కరూ నాయనేస ప్రభాని సువార్త అందుబాటు చేయడానికి సిద్ధపరచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మేము సిద్ధంగా ఉంటున్నగా ప్రభా ఎటువంటి ఆటంకాలు రాకుండా సాయం ప్రభా మా బ్రదర్స్ సిస్టర్స్ కి నయనేస ప్రభావ కేబీపీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించండి ఆన్లైన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించండి మంచి ఆరోగ్యాన్ని దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ప్రార్థన ఇచ్చే కపగిస్తూ ఏ సు క్రీస్తున్నా తండ్రి ఆమె తండ్రి ఇస్తు ప్రభానికి వందనాలు రోజా బ్రహ్మ ఇస్త గొప్ప దేవానికి వందనాల రోజ మైమగలన్న తండ్రి నీకే వందనాల రోజ ఇంతసేపు మా ప్రార్థన నువ్వు విన్నందుకు నీకు వందనాల రోజ మాకు జవాబు ఇచ్చినందుకు నీకు వందనాల రోజ ఇసు ప్రభానికే వందనాల మేము ఫస్ట్ బిడ్డలంబ తండ్రి ప్రభా మాకు మంచేదో చెడేదో తెలియదు ప్రభా నీవే మాకు నేర్పించండి ప్రభా మీవే మాకు నడిపించండి ప్రభా నా తండ్రి ప్రతి బిడను ఆదరించండి తండ్రి ఓదార్చండి తండ్రి బలపరచండి తండ్రి ఈసుప్రభా నీకే వందనాల రోజ ఇంకా అనేక ఆత్మలను రక్షించే వారం మాకు అందరికి దాయించింది ప్రభా తండ్రి నేను అక్కడ బహు సమీపంగా తండ్రి ఏసుప్రభా ప్రతి బిడ్డ సిద్ధపడాల ప్రభా ప్రతి బిడ్డ నే రాకడ గురువు సిద్ధపడాల తండ్రి ఏసుప్రభా నీకే బంధనాల రోజ పరిష్ఠ నీకే సూత్రం తండ్రి ఏసుప్రభా ప్రతి బిడ్డ యొక్క హృధి వాంఛలను తీర్చండి ప్రభా నా రజాలు అక్కర్లను తీర్చండి ప్రభ నా తండ్రి నాకు మూర పెట్టుము నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు తండ్రి ప్రభా ఇంత నీ దగ్గర మొర పెట్టాము తండ్రి నువ్వు ఉత్తరాన్ని దాయి చేయండి ప్రభా నా తండ్రి నువ్వు అద్భుతకరుడవు తండ్రి నువ్వు ఆశ్చర్యకరుడవు తండ్రి ప్రతి విడ జీవితంలో నువ్వు అద్భుత కార్యము తండ్రి ఆశ్చర్యకార్యము జరిగించండి తండ్రి నా ప్రభా నీకే వందనాల రోజా ఏసు ప్రభా మరి నీకు విరోధంగా మీ పాపములు చేసింటే మా అందరిని ఒకసారి నువ్వు క్షమించండి తండ్రి నీ దయగల దృష్టి మా మీద పెట్టండి ప్రభా నీ కనికరం కలిగిన ఆస్తుము ప్రతి బిడ్డ మీద పెట్టండి ప్రభా నా తండ్రి నీకే బంధనాలు రోజా ఏసు ప్రభా నీకే సూత్రం సూత్రం రోజా మహిమ గల్ల తండ్రి నీకే వందనాలు ప్రతి బిడ్డకు నువ్వు దయచేసి నా ప్రభానికే బంధనాలు మా అందరినీ నే రాకడు గురుద్ధపరిచిమని వేస్తున్నాము నడుస్తున్నాను తండ్రి ఆమె మన ప్రభుత్వ కృప నడిపింపు మనందరికీ సదాకాలంతో అయింది కాకర్